కీర్తన సంఖ్య రెండు వందల ఆరువాడివాంకా విష్ణుడని పాదములు కడిగి సంసార వార్ధికడు ముంచుకొని పరమాత్మక ఉన్నాను పరగా నన్నింద్రియాలు పరచినాను ధరణిపై చలరేగి తను వేసరినాను దురితాలు నలువంక దొడికి తీసినను పుట్టుగులిట్టే రాని భ భువిలేకమానని వట్టి ముదిమైన రాని వయసే రాణి చుట్టుకొన్న బంధములు చూడని వీడని నెట్టుకొన్న అంతరాత్మ నీకునాకుబోదు ఈ దేహమే అయినా ఇకనొకటైనాను కాదుకూడదని ముక్తి కడకేగిన శ్రీదేవుడవైన శ్రీ వెంకటేశాని చోదించి నీ శరణమి చొచ్చి తినేని